కవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోపి సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరాయ నమస్కృత్యమరచైవరోం ీం సరస్వతీం వ్యాసం తో ముదీర ప్రసాదే సర్వుఃఖానాోపజా ప్రసన్నేత్యాశు బుద్ధి పర్యవతిష్ట అభాష్యమే ప్రసాదే సర్వుఃఖానాధ్యాత్కాదీనా హాని వినాశ అసే ఉపజాయే తర్వాత ప్రసన్నచేత స్వస్థాంతఃకరణి ఆశూ శీఘ్ర బుద్ధి పర్యవతిష్ట ఆకాశమివ పరిసమంతదవతిష్ట ఆత్మస్వేణ నిశ్చీభవతి స్వ్రసన్నేతస అంటే స్వస్థ అంతఃకరణ స్వస్థమైన అంతఃకరణము గలవాడు ప్రసన్న చేతస్సు అంటే వికార ఏకాంత తిరస్కార ప్రసాద మనస్సులో వచ్చే వికారము ను పూర్తిగా తిరస్కరించగలుగుట అది ప్రసన్న చేతస్సు అంటే ప్రసన్నమైన మనస్సు అనిపించుకుంటుంది ఇప్పుడు మీ మనస్సులో ఒక స్పందన బయలుదేరుతుంది ఒక థాట్ బయలుదేరుతుంది సో ఇది మనకు అనుభవంలో ఉన్నది నేను చాలా చెప్పాను ఆయన ఇంకోసారి గుర్తు చేస్తాను థాట్ బయలుదేరిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రెండు పరిస్థితులు ఒకటి ఆ థాట్ని మనం పర్స్యూ చేస్తాం ఎప్పుడు పర్స్యూ చేస్తాము ఆ థాట్కు సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా ఎవరి థాట్ హ్యాజ్ అన్ ఆబ్జెక్ట్ అని ఆ థాట్ ఏదో ఒక దాన్ని గురించి అవుతుంది ఆ థాట్ అదే ఆబ్జెక్ట్ అంటే దేన్ని గురించి ఆ థాట్ అదే ఆబ్జెక్ట్ ఆ థాట్ని మీరు ఆ ఆబ్జెక్ట్ మీద మీకు రాగం ఉన్నదనుకోండి మీరు అదే థాట్ని పర్స్యూ చేస్తారు ఆ థా ఆబ్జెక్ట్ మీద మీకు ద్వేషం ఉందనుకోండి అదే థాట్ని మీరు పరిశోధిస్తుంది మీరు మీరు ఇష్టపడే వ్యక్తి మీకు గుర్తొచ్చిందనుకోండి గుర్తొచ్చినాడు లేకపోతే గుర్తొచ్చినది మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించుకుంటూ పోతారు ఇంకా కొంతసేపు ఆలోచిస్తారు అయితే మీరు ద్వేషించే వ్యక్తి గుర్తుకొచ్చినా అదే దొరుకుతుంది అది చిత్రమే నిజానికి రాగం వేసిన ముద్ర ద్వేషం వేసిన ముద్ర ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి ఇది గుర్తుకొచ్చినా మనస్సు అదే థాట్ని పరిశోధిస్తుంది అది గుర్తుకొచ్చినా అదే థాట్ను పరిస్టూ చేస్తుంది దీన్ని ఏమంటారంటే బిల్డింగ్ అప్ ఆన్ ఎ థాట్ అని అంటారు బిల్డింగ్ ఎలా కడతారు శంకుస్థాపన చేస్తారు శంకుస్థాపన చేయడం అంటే ఏంటండి భూమి పూజ చేయండి చిన్న గొయ్యి తీసి అక్కడ ఓ పెడతారు ఓటక పెట్టి ఎంత పిసర సిమెంట్ వేస్తారు అది ఆరంభం ఆ తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు పెద్ద బిల్డింగ్ కడతారు ఆ ఇటక మీద ఇంకో ఇటకా ఇంకో ఇటక ఇంకో ఇటకా పెట్టుకుంటూ పోయి పెద్ద బిల్డింగ్ కడతాడు దీని నా బిల్డింగ్ అంటాడు అది అద్దెకిస్తాడు అద్దె వసూలు అవట్లేదని దుఃఖిస్తూ కూర్చుంటాడు ఏదో మనిషి అనేక ఉపాయాల ద్వారా సంసారాన్ని పెంచుకుని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు సో ఒక ఆయన స్వగృహంలో ఉన్నాడు హైదరాబాద్లో స్వగృహం స్వంతిల్లో బ్యాంకులో ఎంప్లాయీ అయిపోయింది ఒక ఫ్లాట్ ఏదో బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తా ఉన్నారు ఈ ఫ్లాట్ తండ్రి కొనిపెట్టాడు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామంటే ఎవడో ఈ ఫ్లాట్లు అమ్మివి కూడా పట్టుకున్నాడు నువ్వు రెండో ఫ్లాట్ కొనుక్కో లోన్ తీసుకుని నీ సొంత డబ్బులతో ఏం కొనక్కర్లేదు బ్యాంకు వాడు ఇచ్చి లోన్ కదా వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాడు ఇదొకటి వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాడు కాబట్టి అది మనం తీసేసుకోవాలి బయట పన్నెండు పర్సెంట్కి ఇస్తున్నారుగా వీడు ఆరు పర్సెంట్గా ఇస్తున్నాడు వై యూ యూ లూజ్ సిక్స్ ఈజీ లూజింగ్ సిక్స్ ఈజీ లూజింగ్ సిక్స్ కానీ ఎకనామిక్స్ ఇలాగ ఉంటాయి ఇట్ ఈస్ సపోజ్ టు వే ఎకనామిక్స్ దర్ హీ వాట్స్ టు నాట్ టు లూజ్ దట్ సిక్స్ కాబట్టి నాట్ టు లూజ్ సిక్స్ పర్సెంట్ ఈ టేక్స్ దట్లో ఏం చేయాలి ఆ లోన్ తీసుకుంటే మరి ఫ్లాట్ కొండం కోసం లోన్ ఇచ్చారు కాబట్టి ఈ పర్చేజ్ సెకండ్ ఫ్లాట్ ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లాట్ పర్చేస్ ఏం చేస్తాడు దాంట్లో ఓ రోజు ఎక్కడో రోజు అక్కడ ఉండలేడు కదా దాన్ని అద్దెకి ఇవ్వాలి దాన్ని అద్దెకిచ్చాడు ఆ అద్దెకి ఒక గడేరా మనిషి ఒకడు దిగాడు వాడు అద్దె ఇల్లు ఖాళీ చేయడు ఇతను ఒక క్రైసిస్లో బతుకుతున్నాడు గత ఆరు మాసాల నుంచి హీఈ్ లివింగ్ ఇన్ ఎ క్రైసిస్ ఎందుకంటే అక్కడేమో అద్దె ఇన్స్టాల్మెంట్ కట్ అవుతోంది బ్యాంకులో వీడు అద్దెవ్వడు వుదిలిపెట్టడు కోర్టులో కేసులు రౌడీలను కూడా కొంతమందిని వాకప్ చేశాడు రౌడీలవాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం ఎంప్లాయ్ చేయచ్చా అది వాకప్ చేశాడు సపోజ్ రౌడీని ఎంప్లాయ్ చేశారనుకోండి రౌడీ వెళ్ళి వాడిని కొట్టొచ్చాడు అనుకోండి మీకు లింక్ మీ దాకా వచ్చిందనుకోండి అప్పుడు పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేశారు నా నా యూజువల్ స్టోరీ సో ఈ క్రైసిస్ లో ఉండి ఇతను ఏమనుకుంటాడంటే ఈ క్రైసిస్ దేవతలు కలిగించారునా లేకపోతే దెయ్యాలు కలిగించాయనో అనుకుంటాడు ఈ క్రైసిస్ దేవతలు దెయ్యాలు కలిగించా వీడికి వీడే దేవత వీడే దెయ్యం మనిషి ఆ లోభం చేతను ఆ క్రైసిస్లో పడ్డాడు సో తప్పదు జీవితంలో ఇవ్వకుండా ఉంటాయి సో వాట్ ఏ మీన్ ఈజ్ అతను ఆ క్రైసిస్లో ఉన్నాడు ధ్యానం చేయడానికి ప్రవేశించడంతో ఎందుకంటే మనస్సు కష్టపడుతూ ఉంటుంది తట్టుకోలేడు మానసిక క్షోభని ధ్యానానికి ప్రవేశపెట్టాడు ప్రవేశించాడు ధ్యానానికి కూర్చున్నాడు ఇలా కాళ్ళు మడత వేసి ధ్యానానికి కూర్చోగలుగుతాడే కానీ మనస్సుతో ధ్యానం చేయలేడు కదా మరి స్వస్థాంతఃకరణ ఉండాలి ధ్యానం చేయాలంటే సరే కూర్చోగానే ఆ ఫ్లాట్ గుర్తుకొచ్చి ఒక థాట్ ఆ థాట్ ని అలా తీసి అవతల పారేయగలుగుతాడా అది చెప్పండి మీరు నాకు ఎన్నడూ తీసి పారేయలే ఎందుకంటే చాలా దృఢమైన రాగద్వేషాలకి ఆలవాల ఆలంబనమై ఉంటుంది ఆ థాట్ కాబట్టి దాన్ని తీయలేడు ఆ థాట్ ఇట్ బికమ్స్ సో పవర్ఫుల్ ఇట్ గోస్ ఆన్ బిల్డింగ్ అప్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఇట్ గోస్ ఆన్ బిల్డింగ్ అప్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 రాగద్వేషాలని సుతరాము విదిలిపెడితేనే వస్తాడు విహాయ కామాన్యస్తారు వాళ్ళని ఎలా నిలబడ్డు ఇప్పుడు వాడు అద్దె సూచేసుకోలేదే కూడదని నేను అంటలేదు హీ హ్యాస్ టు ఫైండ్అవుట్ సమ్ మెథడ్ అండ్ హీ హ్యాస్ టు కమ్అవుట్ ఆఫ్ దట్ మెస్ అండ్ ఇంక జీవితంలో ఇలాంటి పొరపాటు చేయకుండా ఆ మెస్ నుంచి బయటికి రావాలి హీ హ్యాస్ టు బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్ అడ్డగోలుగా నేను చెప్పట్లేదు నా దృష్టాంతం ఊరికే ఇంతవరకే వాడు అడ్డగోలుగా ఇంప్రాక్టికల్గా చేయాలని నేను అలాంటి సలహా నేను ఎందుకు చెప్తాను ట్ ఎవర్ హీ హ్యాస్ టు ప్రాక్టికల్లీ బట్ నేను మనవి చేసేది ఏమిటంటే అతనికి ఆ థాట్ గుర్తుకొచ్చినప్పుడు కెన్ హీ బీ కంఫర్టబుల్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఈ ఆన్సర్ ఈజ్ నో దీనికోసం అది గృహస్థుల దృష్టాంతం ఏదో గుర్తొచ్చి ఇచ్చా ఒకప్పుడు మహాత్ముల దృష్టాంతాలు ఇవ్వచ్చు సో మహాత్ముల దృష్టాంతాల్లో లేనిపోని సమస్యలు అన్నీ వస్తాయి వీళ్ళు చేసే పనులతోటి వీళ్ళు పొందే సమస్యలు ఇన్ని అన్ని సో స్వామినారాయణ అనే ఒక సెక్ట్ ఒకటి ఉంది గుజరాత్లో దాంట్లో మంచి మహాత్ములు ఉంటారు ఆ ప్రముఖ ప్రముఖ అనే పదాన్ని వాడతారు ప్రముఖ మహాత్మ హీ సపోజ్ టు బి ఏ గ్రేట్ మహాత్మ బట్ ఈ మధ్యకాలంలో ఆ సెక్ట్లో ఉండే ఇతర ఆయన శిష్యులు వాళ్ళు చేసినటువంటి తప్పు పనులు దానివల్ల ఆయనకు వచ్చిన అపకీర్తి ఆయన పడ్డా మానసిక క్షోభ ఇంత అంత కాదు ఏ గృహస్థికి అంత క్షోభ ఉండదు అంత క్షోభ ఆయన పడ్డాడు ఎందుకు పడాల్సి వచ్చింది ఆ క్షోభం అంటే ఆ పీఠం మీద నేను అధికారి కావాలని ఒక ఆహం ఒక సమస్య దానిమీద ఉంటో కొంతమంది మీద రాగం కొంతమంది మీద ద్వేషం ఇలాంటివివో రాగద్వేషం కాబట్టి దీనికోసం గృహస్థ కనకర్లా సన్యాసం కూడా కావచ్చు ఆ థాట్ వచ్చిందంటే ఆ థాట్ మీరు దాన్ని పట్టించుకోలేదనుకోండి ఏమవుతుంది ఆ థాట్ ఇట్ కమ్స్ లైక్ ఎ విఫ్ ఆఫ్ ఎయిర్ అండ్ గోసే అది ఉండనే ఉండదు మనసులో ఆకాశంలో అసలు ఆకాశ దృష్టాంతం ఇచ్చారు ఆయన ఆకాశంలో ధూళి వచ్చింది వాయువు చేత ధూళి వచ్చింది కిటికీలు తీసి పెట్టారనుకోండి అవి వచ్చింది ధూళిపోయింది అయితే ఈ దూదికి సంబంధించిన ఫ్యా ఫైబర్స్ ఉంటాయి చూడండి అవి అలా ఎగురుతో వచ్చాయి తలుపులు తీస్తున్నాయి గాలి వచ్చింది ఎగురుతో కనపడ్డాయి మళ్ళీ వెళ్ళిపోయాయి ఆకాశం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది ఆ విధంగా ఇతను స్వస్థమైన అంతఃకరణం గలవాడి మనస్సులో ఆలోచనలు ఏం రే మీరు అనుకోద్దు థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్లెస్నెస్ చాలాసార్లు చెప్తా ఉంటాను నేను ఈ మాట ఆలోచనలు ఏం రావని వాడు బండరాయిలా పడుంటాడని ముద్దు అబ్బాయిలా ఉండిపోతాడని మీరు అనుకోద్దు సో థాట్స్ వస్తాయి బట్ ఆ థాట్స్కి అతను పట్టించుకోడు ఇట్ ఇస్ గివ్ వాల్యూ టు దాట్ సో ఇవ్వకపోతే ఆ థాట్ అలా వచ్చి ఇలా నేను ఒకటి నోటీస్ చేశాను నా అనుభవంలో నేను ఒకటి నోటీస్ చేశాను చాలా క్లోజ్గా మసిన వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఐ మూవ్డ్ విత్ దోస్ పీపుల్ వెరీ క్లోజ్లీ ఫర్ అంబర్ ఆఫ్ ఇయర్స్ బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఐ ఫర్గాట్ ఆల్ ఆఫ్ దామ్ ఎలా మర్చిపోయానో నాకే తెలియదు ఎందుకు మర్చిపోయానో నాకే తెలియదు ఆ మనిషి కనపడితే ఎప్పుడో లేలగా చూసినా గుర్తే కానీ పేరు గుర్తుండదు ఏమీ గుర్తుండదు మరుపు ఈ ఏమిటి మరుపు అని ఆశ్చర్యం ఇంత మరుపు ఉండకూడదు ఈ మరుపు మనం తగ్గించుకోవాలి ఇది మనం పది మందితోటి మనం మాట్లాడేప్పుడు ఆ మరుపు ఉండకూడదు అని అనిపిస్తుంది కానీ మరిచిపోతా ఉంటా కానీ మరిచిపోదు కొన్ని ఉంటాయి అవి మరిచిపోనాం మరిచిపోతానంటే మొత్తం ఏ టు సి అన్నీ మరిచిపోతానని కాదు మరిచిపో మరిచిపోదు కొన్ని ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఓ వెయ్యి రూపాయలు కవర్లో పెట్టే పుస్తకం కింద పెట్టేవాళ్ళు కూడా అది మరిచిపోవాలి అది గుర్తుంటుంది సో కలనా పేరు మర్చిపోయాం కదా ఇది మర్చిపోతావు అనుకోద్దు సో ఒకప్పుడు ఇది మర్చిపోవడం జరుగుతుంది కానీ ఫలానా పుస్తకంలో ఏదో శ్లోకం ఉంది అది మరిచిపో సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఫోకస్ కాబట్టి మీరు సంసారం మీద ఎక్కువ ఫోకస్ పెడితే అప్పటికి నాకే అనుభవానికి వస్తుంది నేను దేని మీద ఫోకస్ పెడతానో అది ఫుల్గా గుర్తుంటుంది అది ఆ ఫోకస్లో పడనివి కొన్ని ఉంటాయి వాటి అవి పక్కనే ఉంటాయి గుర్తుకు రావు మరిచిపోతా ఉంటాయి సో అలా అయిపోతూ ఉంటుంది సో కాబట్టి ఆ ఫోకస్ కనుక సంసారంలో ఉన్నట్లయితే మీ మనస్సు అతలాకుతలం అయిపోతూ ఉంటుంది అది స్వస్థమయ్యే ప్రసక్తే లేదు మీరు కనుక కామనలని భయాలని పక్కన పెట్టి మీ మహాత్ముల అనుభవం కూడా ఇలాగే ఉన్నది కామనలని భయాలని పక్కన పెట్టి అంటే కామనల డిజైర్లెస్నెస్ ఈస్ ది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అని ఆ సత్యాన్ని నిష్కామంగా బతికిస్తూ ఉండటం వచ్చిన వాటిని స్వీకరించడం దాని వాటికి ఒక దండం పెట్టడం నిష్కామంగా బతికిస్తూ ఉండటం భయం అన్నది ఉండకూడదు భయపడుతున్నాడు అంటే అది సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ ఫీర్ అన్నది ఇట్ ఈస్ సెంట్రైడ్ అందట్ అహంకార అహంకారానికే భయం ఉంటుంది తప్పిస్తే ఆత్మకి భయం ఉండదు సాక్షికి భయం ఉండదు ఆ సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ అది సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ అంటే ఇట్స్ అ డిస్ట్రక్టివ్ స్టేట్ వీటి భయపడుతున్నాడంటే ఆ ఈగో బాగా అధికంగా ఉందని కాబట్టి భయాలు ఉండకూడదు నేను అందు భయము చేత ప్రేరితులై మీరు ఈ శాస్త్రాల జోలికి వెళ్ళద్దు చెప్తా వాస్తులని జ్యోతిషాలని దే హ్ దైరోన్ వాల్యూ కానీ మీరు భయమునకు ప్రేరితలై వాటి వెంట చెప్తా ఇప్పుడు ఈ మధ్యన పదోగ్రహం ఒకటి కనిపెట్టారు దశమగ్రహం ఇప్పుడు ఈ పదోగ్రహం ఏం చేయాలన్నప్పుడే అల్లగా అప్పుడే మల్లగుల్లాలు పడుతున్నారు ఏం చేయాలని ఎవరులో జ్యోతిష్ శాస్త్ర పండితులే మల్లగుల్లాలు పడుతున్నారు ఏం చేయాలి పదోగ్రహాన్ని ఎలా చేయాలి ఒక ఆయన అంటాడు ఈ పదోగ్రహం ఆయన ఏ ఏదో పెట్టాడో లూజుగా ఉంటుంది ఆ కార్యకారణ భావం సైంటిఫిక్గా కరెక్ట్గా ఉండాలి మ్యాథమెటికల్ ఈక్వేషన్లో అలా ఉండదు లూజ్గా ఉంటుంది ఎందుకంటే లోతైన పరిశీలన లేనప్పుడు లూజుగా ఉంటుంది ఆ లూజ్గా ఉండేటంటే ఈ గ్రహం సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు ఆయన అడిగితే ఐదు వందల అరవై సంవత్సరాలు దాని ఆర్బిటింగ్ వెలాసిటీ ఒక ఆర్బిట్ తిరగడానికి టైం ఐదు వందల అరవై సంవత్సరాలు దాన్ని పరిశీలించాక అప్పుడు జ్యోతిష్ శాస్త్రంలోకి దాన్ని తీసుకుంటాము అని చెప్పారు సరే మీరేమో టీవీ వడికో న్యూస్ పేపర్ వడికో అలా చెప్పేసి పంపించేయచ్చు వాడు సరే అని రాసుకుని పోతాడు ఒకరికి నేనంటాను ఐదు క్లియర్లీ ఎస్కేపింగ్ ఐదు వందల అరవై సంవత్సరాలు ఎలాగూ పరిశీలించేది లేదు కాబట్టి ఎస్కేపింగ్ ఫ్రమ్ డైలమా బట్ దట్ పోలై సంవత్సరాలు నువ్వు పరిశీలించొద్దాయా నువ్వు జీవించున్న ఇంకో ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు జీవిస్తావు ఈ ముప్పై ఏళ్లే పరిశీలించు ఏమిటి పరిశీలిస్తావు ఐ ఐ వాంట్ టు నో ఏమిటి పరిశీలిస్తావు చెప్పు ఏం పరిశీలిస్తారండి ఆ గ్రహం అక్కడ తిరుగుతోంది నువ్వేం పరిశీలిస్తావు ఈ జనం యొక్క సుఖ దుఃఖాలు పరిశీలిస్తావా ఎలా ఎలా పరిశీలిస్తావు ఏం పరిశీలిస్తావు ఆ జన సుఖ రుఖాన్ని దానికి ఎలా ముడిపెడతావు నువ్వు ఏదో ఏదో పత్రికా విలేకరికి చెప్పేస్తే వాడు తప్పించుకుపోయాడు కానీ వాట్ ఈస్ ఇట్ దట్ యుంట్ అంటే హీస్ క్లియర్లీ హీ డజంట్ నో వాటికి స్టార్ట్ థింగ్ క్లియర్లీ హీ డజంట్ హ్యావ్ ఎ క్లూ ఫర్ ది హోల్ బ్లస్డ్ థింగ్ కాబట్టి సో డోంట్ బి డ్రాగ్డ్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫియర్ బేసిస్ గా వెళ్లారంటే అది సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ మీ మనస్సుకి విశ్రాంతి ఉండకుండా అయిపోతుంది మీరు జపం చేద్దామని కూర్చున్నప్పటికీ రామనామం బదులుగా ఇదేదో గుర్తుకొస్తుంది ఇలాంటి విడ్డూరమైన విషయాల్లో పడిపోతాను నేను ఒకసారి ఒక కాలేజీకి లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను ఏదో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమంటే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం అంత యూస్లెస్ జాబ్ అదే కానీ మరొకట్లేదు ఒకప్పుడు అలాంటిది మన చెప్పి పడుతుంది తప్పనిసరి అవుతుంది వెళ్ళి మాట్లాడడం కోసం వెళ్ళాను గేట్లోంచి లోపలికి వెళుతు ఉండగానే ఆ గేట్ పక్కనే లెఫ్ట్ సైడ్ పెద్ద స్ట్రక్చర్ ఒకటి ఉన్నది స్థూపంలా ఎలా అంతరిక్షంలో వెళ్ళిపోతూ ఉంది కాలేజీ మెయిన్ బిల్డింగ్ ఫైవ్ స్టోరీస్ ఈ స్ట్రక్చర్ సిక్స్ స్టోరీస్ సెవెన్ స్టోరీస్ దానికంటే ఎత్తుగా ఉంది మామూలుగా చూశాను చూసి వెళ్ళిన నాకు డౌట్ వచ్చింది ఏమిటి ఈ స్ట్రక్చర్ పర్పస్ ఏమిటి ఏది సిన్సియర్ డౌట్ ఐ వాజ్ నాట్ ఐ వాజ్ థింకింగ్ దీనికి సైంటిఫిక్గా కట్టుంటారు వీళ్ళు కాలేజ్ అంటే మరి సైన్స్ ప్రకారం చేస్తారు కదా అనే అభిప్రాయంతో ఏమండి ఏమిటండి అదేండి అని అది ఏదో అక్కడ ఏదైనా అబ్జర్వేటరీ పెట్టారో లేకపోతే ఏదైనా డిస్క్ పెట్టారో ఏదో డిష్ పెట్టారో ఏదో పెట్టుకుంటారు అక్కడ సైంటిఫిక్ సంబంధించింది ఐనాస్ఫియర్ పరీక్ష చేస్తున్నారేమో వీళ్ళు అని అడిగాను ఏమండి ఏమిటండి అంటే అది వాస్తు కోసం కట్టేవాడి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 పెట్టేసి అలా అలా అవుతుంది అండి దీనికంటే అది ఎత్తుంది కాబట్టి మీ వాస్తువు సరిపడి అందుకోసం కట్ట మెట్లు ఉండవు ఏమి కట్టేసారు స్కాఫ్ తీసేసారు దాంట్లో ఏం పెడతారంటే ఏం లేదా బాబు అక్కడ పెట్టడానికి అలా ఉందంటే అది ఏమీ లేదు అక్కడ పెట్టడానికి ఇది కట్టే ఇది కాలేజ్ ఆఫ్ సైన్స్ దీంట్లో నా ఉపన్యాసం సో అలా భయం అలాంటి భయం పెట్టుకునే ఉండకూడదు అలా భయకూడకూడదు ఈ తలుపులు ఇలా ఉన్నాయి గేట్లు ఇలా ఉన్నాయి వీటి వల్ల మనకేదానా హాని కలుగుతుందేమో అనే భయం ఏం కలుగుతుంది హాని కలిగితే ఏం కలుగుతుంది దుఃఖం వస్తుంది దుఃఖం తప్పించుకోగలవా జీవితం నుంచి నువ్వు నేర్చుకున్నది ఇదేనా దుఃఖం రాకుండా తప్పించుకోగలవా నువ్వు అయి తెలియో సపోజ్ ఈ పడంగా నువ్వు మినిస్టర్ గారి ఫ్రెండ్ అయిపోయినా నీకు దుఃఖం తప్పదు బుష్కి ఫ్రెండ్ అయిపోయినా నీకు దుఃఖం తప్పదు కోటీశ్వరుడు దుఃఖం తప్పదు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 ధ్రువుడు జిజ్ఞాసు భక్తుడుగా మిగిలిపోయాడు ప్రహ్లాదుడు జ్ఞాని భక్తుడు అల్టిమేట్లీ భగవద్ దర్శనమైనా కూడా జీవితంలో సుఖ దుఃఖాలు తప్ప మరి ఇంతటి మహాభాగ్యం కోసం భయపడుతూ కూర్చుంటే ఉపయోగం ఏంటి నిర్భయంగా ఎదుర్కోవాలి కాని కాబట్టి భయం అన్నది మన మనస్సు యొక్క స్వస్థతని చెదరగొట్టేస్తుంది మీరు నిష్కామంగా నిర్భయంగా ధ్యానానికి కూర్చుంటే మీ మనస్సు వెంటనే ధ్యానంలో ఫిక్స్ అయిపోతుంటుంది మహాత్ములు నేను అన్నాను మహాత్ముల అనుభవం ఎలా ఉందని ఏమిటంటే అనుభవము ఎవడి మనస్సులో కామనలు భయములు తక్కువగా ఉంటాయో అనగా రాగద్వేషములు తక్కువగా ఉంటాయో వాడి మనస్సు అతి సహజంగా ధ్యానంలో ఏకాగ్రమైపోతుంది రోజంతా ధ్యానంలాగే ఉంటుంది ఆకాశం ఎలా అయితే ఆకాశం నిర్మలంగా ఉండడానికి ధ్యానం చేయాలా ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది ఆకాశం ఎందుకంటే ఆకాశము దేనితోటి సంఘాన్ని కలిగి ఉండదు అది దృష్టాంతం ఇక్కడ ఆకాశం ఇవ అలా అసంగంగా ఆకాశం ఎలాగైతే సర్వానికి అధిష్టానం ఆకాశము సర్వమును నిలబెట్టేది ఆకాశమే కానీ దేనితోటి సంఘం ఉండదు ఆకాశానికి మహాత్ముల యొక్క అంతఃకరణం అలా ఉంటుంది యతి యొక్క యతి అంటే యతనశీలుడు సాధకుని యొక్క అంతఃకరణం అలా ఉంటుంది అటువంటి ప్రసన్నమైన మనస్సు అనగా స్వస్థమైన అంతఃకరణము అది పరి సమంతాదవతిష్ఠతే అన్ని కాలములలో అలా నిలిచి ఉంటుంది ఏ రకంగా నిలిచి ఉంటుందంటే ఆత్మస్వరూపేణ అవతిష్ఠతే సచ్చిదాత్మరూపంగా నిలిచి ఉంటుంది అంటే ఆ అంతఃకరణలో సెన్స్ ఆఫ్ బీయింగ్ తప్ప ఇంకే ఉండదు కొంచుకుంచి ఇంకే ఆ సచిద్ నిలిచి ఉంటుంది సో దీన్నే ఎలా చెప్పాలంటే ఫుల్లీ అలర్ట్ అని చెప్పచ్చు అదట్ టోటల్ ఎలర్ట్నెస్ పూర్తి జాగరూకంగా ఉంటుంది అంతఃకరణ కానీ అంతఃకరణ ఆకాశంలో నిర్మలంగా ఉంటుంది ఏమీ మూమెంటే ఉండదు అటువంటి అంతఃకరణ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆ అంతఃకరణ ఆత్మస్వరూపం అయిపోతుంది తుఫాన్ ఏం మిగులుతుంది సముద్రం మిగులుతుంది తుఫాను ఉన్నప్పుడు సముద్రమే కనపడదు మీకు గమనించారా తుఫాన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళితే సముద్రం కనపడదు మీకు ఆ విండు ధూళి దుమ్ము దుమ్ము తడి తడిగా ఉండే ఇసక్కు కొట్టుకొస్తూ ఉంటుంది ఆ గాలికి ఇది సముద్రం కనపడదు ఇక నాకు సీది వోషం ఇక ఫోమే కనపడుతుంది మొహం మీద నీళ్లు కొట్టేస్తూ ఆ తుఫాన్ చల్లారిపోయింది అనుకోండి ఇప్పుడు ఏముంటుంది సముద్రం ఉంటుంది తుఫాన్ ఉన్నప్పుడు ఏముంది సముద్రమే ఉంది కానీ తుఫాన్ ఉన్నప్పుడు సముద్రం ఉండి కూడా మీకు అనుభవానికి రాదు తుఫాన్ చల్లారిపోతే సముద్రం అనుభవానికి వస్తుంది అదేవిధంగా మనస్సులో కామనలు భయాలు అలా చెలరేగిపోతూ ఉంటే మీకు అధిష్టానమైనటువంటి ఆత్మ సచ్చిద్ అనుభవానికి రాదు ఉంటుంది అది అది లేకపోతే మనస్సులో ఆలోచనలే ఉండవు అది ఉండి కూడా అనుభవానికి రాదు సంసారమే అనుభవానికి వస్తుంది అల్లగల్లోలమే అనుభవానికి వస్తుంది కానీ ఎప్పుడైతే కామన్ అల్లని భయాల్ని మీరు పక్కన పెట్టేసారో తుఫాన్ ఈ మనస్సులో చెలరేగే తుఫాన్లు చల్లారతాయి చల్లారితే తుఫాన్ చల్లారితే సముద్రం ప్రకటమైనట్టుగా ఈ మనస్సు చల్లారితే దాని పేరే ఆత్మ ఇప్పుడు ఆత్మస్వరూపుడుగా నిశ్చలీభవతి నిశ్చలుడే ఉండిపోతాడు అది ఆనందము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 ఏదో కొంచెం ఈ స్వామీజీ ఇలాగే ఏదో శాస్త్రసంగం చెప్తాడు లేని అనుకుంటారు తప్పిస్తే చాలా లోతైన విషయం చెప్తున్నాడని తెలుసుకోవటానికి కూడా వాడు కొంత వివేకవంతుడై ఉండాలి ఉల్లాసం కలుగుతుంది ఇప్పుడు తిన్నారనుకోండి తింటే ఉల్లాసం కలుగుతుంది ఆ ఉల్లాసం ఏమిటో తెలుసునా దాన్ని ఇంగ్లీష్లో ప్లెషర్ అంటారు అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్ ఇది ఎలాగంటే భోజనానికి భోజనం బాగా ఆలస్యంగా చేసి మీరు భోజనానికి పెట్టారనుకోండి ఒంటి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తే సరే ఏదో ఆహ్వానం చేశారు కదా అని వెళ్తాం ఏ కొంచెం ఆహార నియమం అది గలవాడైతే మధ్యలో ఇంకేమీ తిండాలు ఇవే ఉండవు ఏదో ఏడు గంటలకు ఏదో ఏడుకో ఏడున్నరకో రెండు బ్రేక్ఫాస్ట్ చేసి వీడిలా ఉంటాడు ఒంటి గంటకి పెడతారని ఆశిస్తాడు ఒంటి గంటకి అయితే ఇంకా పూజలు అవుతూనే ఉంటుంది రెండు అవుతుంది రెండున్నర అవుతుంది ఇక్కడ వీడు మలమలా మాడిపోతూ ఉంటాడు సరే రెండున్నరకి వడ్డిస్తారు వడ్డిస్తే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 అది దట్ ఈస్ నాట్ ఎనీథింగ్ రియల్ ప్లెషర్ అది ఇట్ ఈస్ జస్ట్ ఏ గ్యాప్ బిట్వీన్ ఆ తినడానికి ముందు ఉండే ఆకలి దుఃఖానికి తిండం అయిపోయిన తర్వాత ఉండే హెవీ హెవీ ఫీలింగ్ కడుపు నొప్పి దుఃఖానికి మధ్యలో గ్యాప్ అది అంతే మన ప్లెషర్స్ అన్నీ ఇలాంటి దెర్ ఈస్ నో రియల్ ప్లెషర్ ఇది అబ్సెన్స్ ఆఫ్ పెయిన్ ప్లెషర్ అని అనుకుంటాం ఇది ఎండలో మలమలా మాడిపోతున్న వాడికి చెట్టు నీడకి చేరిన వెంటనే అమ్మాయ్యా అంటాడు చెట్టు నీడ ఏమి దాంట్లో ప్రత్యేకమైన సుఖమేం లేదు కానీ ఆ దుఃఖము నివృత్తి అయింది తత్కాలమునం అంతే మనం ఎలా భ్రాంతి పడతా ఉంటే దీని నుంచి అనేక భ్రాంతులు వస్తాయి ఒకటి ఈ ఇదొక ఇదొక స్పెషల్ హ్యాపీనెస్ ఈ ఉల్లాసం అనేది సంథింగ్ స్పెషల్ ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ స్పెషల్ ఇట్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ పెయిన్ ఇట్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్ కానీ వీడు అలా అనుకోడు అలా అనుకుంటే వైరాగ్యం కలుగుతుంది అలా అనుకోడు ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ నెంబర్ వన్ నెంబర్ టూ దేర్ ఈస్ జాయ్ ఇన్ ఇట్ బాహ్యమునందు జాయ్ ఉన్నది అని పోనీ ఆ ఉల్లాస ఆ సమయంలో కూడా ఆ కలిగిన ఉల్లాసము నా స్వరూపం నుంచి వచ్చిందని కూడా అనుకోడు ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఒకటి అది రెండోది బయట నుంచి వచ్చింది అది బయట నుండే వస్తువుల నుంచి అది నాకు అనుగ్రహింపబడింది యాజ్ సచ్ I am a zero, but బయట నుంచి అది రావటం మూలంగా I gain something from it.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 real happiness true happiness it cannot be found in things that change and pass away ane satyanvid gurtinchadu true happiness ee true happiness aap pleasure unde it is a gap between two pains that is not a true pleasure meeku pleasure pakkana pain undi teerutundi avide alternate meer ee vela pleasure ante rep dukhi meer you have to pay price for it aa satyanvid gurtinchadu ఆ ప్లస్టర్స్ వెంటే పడతాడు దాంతో సంసార దుఃఖాన్ని అనుభవం అంచేతనే సంసారంలో ప్రతివాడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు తర్వాత ఇంకో రహస్యం ఏమిటంటే ప్రతి వాడు ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటాడు ఎందువా దాని అర్థం ఏంటి వాడికి ఆనందం లేదు అని అయితే ప్రతివాడు ఆనందం కోసం అన్వేషించడం ఎందుకు ఉన్నదాని కోసం వెతుక్కుంటాడా ఎవడనా కాబట్టి సో ఈ స్థితిలో ఇది పరిస్థితి ఇక్కడ చెప్పే సత్యం ఏమిటంటే దర్ ఈజ్ ట్రూ హ్యాపీనెస్ ఇన్ దట్ ప్రసాద ఆ ప్రసాద బుద్ధి ఆ ప్రసన్న మనస్సు అనేది ఏదైతే ఉన్నదో అంటే ఆత్మస్వరూపంగా పరినిష్ఠితమైపోయి ఉన్న మనస్సు ఆ నిశ్చలమైన నిశ్చలీ భవతి అన్నారే ఆ నిశ్చలమైన మనస్సు నిష్కల్మషమైన నిశ్చలమైన మనస్సు అది ఆ అచల ఆత్మయందు అది ఇట్ ఈజ్ దేట్ పీస్ ఇంట్రెన్సిక్ హ్యాపీనెస్ రెండు కలిసి ఉంటాయి ఇప్పుడు అదే ఇది ఇదే అది అలా కాకుండా మీరు పార్టీకి వెళ్ళొచ్చి అలసిపోయి ఓ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారనుకోండి కాబట్టి మీరు ఆశ్చర్యం ఏంటంటే ద పర్సన్ ఈజ్ ఎ మిలియన్ కోటీశ్వరుడు సంపన్నుడు అన్ని భోగాలు ఉన్నాయి హంసతూలిక తల్పం మీద నడుము వాల్చాడు హెయిర్ కండిషనర్స్ అన్ని సుఖాలు ఉన్నాయి ది ఫస్ట్ థింగ్ హీ డస్ ఈజ్ హీ రీచెస్ ఫర్ ట్యాబ్లెట్ దిస్ Hollywood హాలీవుడ్ సిండ్రోమ్ది హాలీవుడ్లో వాళ్ళు ఈ యాక్ట్రసెస్ వీళ్ళు ఉన్నారే వాళ్ళు ఈ నైకోల్ కిడ్మీన్ వీళ్ళందరూ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళకి నిద్ర అట నిద్రపడ ఏమీ దురదృష్టం అంటే అంత ఎక్సైట్ అయి ఉంటుంది మా mind. పైకి మాత్రం ఫసాడ్డని లోకానికి వాళ్ళు ప్రదర్శించే పద్ధతి చూసినట్లయితే అమ్మ బాబోయ్ ఎంత సక్సెస్ఫుల్ పర్సన్స్ వీళ్ళు డ్రెస్ వేసుకుంటుంది ఆవిడ ఒక గౌన్ ఒకటి నైకోల్ కిట్మన్ అని ఒకడు ఉంది ఆవిడ వేసుకుంటుంది ఆ గౌన్ ఖరీదు ముప్పై ఆరు వేల డాలర్లు ఏ ఏమిటి గౌన్కి ముప్పై ఆరు నిద్ర పడ్డతే టాబ్లెట్ వేసుకుంటే టాబ్లెట్ ఖరీదు ఓ డాలర్ ఇంత మనిషి ఆ డాలర్ టాబ్లెట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది వాటర్ మ్యాడ్నెస్ హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ చాలా ఎక్కువ పొందండి నైకోల్ కిట్మెంట్ కాకపోతే పోలి ఏదో ఆ దృష్టాన్ని ఏదో తెలుసున్న దృష్టాంతం చెప్పాను ఎక్కడో చదివిన దృష్టాంతం చెప్పాను సో నైకోల్ కిడ్మన్ అంటే మొగా రోముకున్నారు ఆ పేర్లు చూసి అది మొద మొదవాడే కాదు దీని అలా రోగ ఒకసారి డితే ఓడు కాదో ఆవిడ ఆడదా ఎవరో చెప్తే అప్పుడు తెలుసుకుంటాడు కానివ్వండి సో వాస్తవమైన ఆనందము ఆ నిశ్చల స్థితిలో ఉన్నది ఆ సత్యాన్ని వీడు గుర్తించాలి వర్క్ ఎవర్ ఏ వాల్యూ ఫర్ పీస్ అండ్ హ్యాపీనెస్ మన సమాజంలో ఎలా ఉంటుందంటే ఎవడైనా పీస్ అండ్ హ్యాపీనెస్ వైపుకి వెళ్తూ అందరూ పాపం దురదృష్టవంతుడు అన్ని విడిచిపెట్టి చాలా కష్టంగా పడిపోతున్నాడు దిక్కు మొక్కు లేని వాడు అయిపోతున్నాడు ఎలా బుతుతాడేమో అని అని వీళ్ళందరూ బెంగ పెట్టుకుంటారు వాడి గురించి వీళ్ళు వాడి గురించి బెంగ పెట్టుకోకలేదు వాడే వీళ్ల గురించి బెంగపెట్టుకోవాలి వాస్తవానికి కాబట్టి అది ప్రసాద బుద్ధి నిశ్చలీవతి ఇత్యథ తర్వాత ఏం ప్రసన్నచేత అవస్థిత బుద్ధే కృతకృత్యత ఈ విధంగా ప్రసన్నమైన చేతస్సు గలవాడు అవస్థిత బుద్ధే బుద్ధి ఇటునటు పరిభ్రమించడం మానేసి తన స్వరూపమునందు నిలిచి ఉన్నది అటువంటి బుద్ధి గలవానికి కృతకృత్యత వాడు మానవ జీవితం సార్థకతను పొందినారు వాడు కృతార్థుడయ్యాడు ఇంకా వాడు చేయాల్సింది లేదు సో ఎందుకంటే ఆనందము అనేది అది ఆత్మస్వరూపం నుంచి వస్తుంది అండ్ ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ది ఆత్మన్ ఎలోన్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 మిగిలిన సర్వము నీ వెంట పడుతుంది ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ ఇప్పుడు నీడ జగత్తు నీడ మీరు సూర్యుని వైపు వెన్ను చూపించి నీడ వెంట పరిగెత్తారు ఏమవుతుంది నీడ మీకు దొరకదు సూర్యుడు మీరు లూజ్ అవుతారు యు లూజ్ సన్ అండ్ యూ లూజ్ ది షాడో ఆల్సో షాడో వెంట పరిగెత్తడమే కానీ దాన్ని పట్టుకోవడము అది చేతికి చిక్కడము లేనేలేదు మీరు నేడవంటి వంటి జగత్తునకు వెన్ను చూపి సూర్యుడి వైపు ఆత్మ అనే సూర్యుడి వైపు మీరు ముందుకు అడుగు వేస్తే ఆ నీడ ఎక్కడికి పోదు మీ వెంటే వస్తుంది ఇట్ కమ్స్ రన్స్ ఆఫ్టర్ యూ అండ్ యూ విల్ గెయిన్ ది సన్ ఆఫ్ ఆత్మ కాబట్టి సో అది ఆ ప్రసన్న చేతత్వము అంటే ప్రసన్నమైన అంతఃకరణము కలిగి ఉండుట అనేది దాని అర్థమేట ఆనందములు ఆనందము అంటే ఏదో అర్థం తెలుస్తుందండి ఇట్స్ ఏ గ్రేట్ పీస్ అని ఉన్నారు ఒక మహాత్ గ్రేట్ పీస్ అని అది మహాశాంతి అది ఏమిటండి మహాశాంతి అంటున్నారు ఇంకా ఒక తక్కువ స్థాయి డూప్లికేట్ శాంతి కూడా ఏమైనా ఉందంటే ఉంది అన్నిటికీ డూప్లికేట్లు ఉంటాయి ప్రతిదానికి డూప్లికేటే ఇండియాలో వీళ్ళు డూప్లికేట్లు తయారు చేయడానికే వెయిట్ చేస్తూ ఉంటారు ఒరిజినల్స్ వాళ్ళు చేయరు డూప్లికేట్సే చేస్తారంట అన్ని పుస్తకాలకు కూడా డూప్లికేట్లు ఉన్నాయి డూప్లికేట్లు ఏంది లేదండి అన్నిటికీ డూప్లికేట్లే అలాగే శాంతికి కూడా డూప్లికేట్ ఒకటి ఉంది అంచేతన మహాశాంతి అని ఆల్సి వచ్చింది ఏమిటంటే ఆ శాంతి ఏమిటంటే మీరు టాబ్లెట్ వేసుకుని అనుకోండి శాంతిగా ఉంటుందని నిద్రలేచే వరకు అది డూప్లికేట్ శాంతి దాని డూప్లికేట్ శాంతి ఎందుకు అనాల్సి వచ్చిందంటే చాలా బ్రిటిల్గా ఉంటుంది అలా వస్తుంది ఇలా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 అది అది భగవాను అనుగ్రహం అలా లోతుగా పీల్చి ఇలా విడిచిపెట్టు ఇల్లు పీల్చి విడిచిపెట్టే మరో దాని గురించి ఏం ఆలోచించకు అలా ఆలోచించకుండా ఉండడం కోసం ఇక్కడ కూర్చోవచ్చి మీ చుట్టూ ఇలాంటి సాధకులే వచ్చి కూర్చున్నారు అనే ఒక అంబియన్స్ ఒకటి ఉంటుంది వీడు వీటి దగ్గరికి మొట్టమొదటి రోజు నీ చెప్పి మాట మీద కొంత కొంత విలువ ఉంటుంది ఫస్ట్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఉండదు మళ్ళీ ఫస్ట్ డే ఉంటుంది తర్వాత జగత్తులు విసిగెత్తిపోయి ఉంటాడు దానికోసం వచ్చి ఇక్కడ కూర్చుంటాడు కూర్చుని ఇప్పుడు పీల్చు లోపలికి విడిచిపెట్టవు అలా చేస్తాడు అలా అలా కూర్చు ఇలా కూర్చుంటే అరగంట సేపు ఇలా కూర్చుంటాడు గాలిని అలా లోతుగా పీల్చి విచ్చిపెట్టాడు మొత్తం మీకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ అయిపోతుంది నెర్వస్ సిస్టమ్ అంతా కూడా సూదింగ్ అయిపోతుంది మా మనస్సు కూడా ప్రశాంతంగా అయిపోతుంది వీడంటాడు అమ్మా దిస్ ఈస్ ది థింగ్ రా అంటాడు దట్ ఈస్ వా దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వెరీ బ్రిటిల్ పీస్ ఎందుకంటే వీడు మళ్ళీ ఇక్క వెనక్కి వెళ్ళగానే వీడి కోసం మొత్తం సంసారం అంతా కూడా సోడా బుడ్డిలాగా ఎదురు చూస్తూ ఉంటుంది సోడాని ఓపెన్ చేస్తే ఎలా అయితే బుస్సుములు పడిపోతుందో అలాగ అది అలాగే తొక్కు పెట్టే పెట్టేటదాన్ని ఈ ప్రాణాయామంతో అది ఫుల్ విగర్తం వచ్చేస్తుంది వచ్చేసి మళ్ళీ వీడు గెంతులు వేయడం ప్రారంభిస్తుంది తాగిన కోతిలాగా గెంతులు వేస్తుంది ఇది సంసారి యొక్క లక్షణం అలా ఉంటుంది ఎటు వచ్చి కోతి వేసి గెంతులు అది పశువు కనుక ఆ గెంతులు ఎలా ఉంటాయంటే కొంచెం చాలా చాలా సిల్లీగా ఉంటాయి వేరే వీడు వేసి గెంతులు పేపర్లో మెయిన్ హెడింగ్లో వస్తూ ఉంటాయి వీడు చాలా సోఫిస్టికేటెడ్ గెంతులు వేస్తాడు కాబట్టి అవి మెయిన్ హెడింగ్లో వస్తూ ఉంటాయి అంతకు మించి ఇంకేర సో ఆ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 అది ఒకసారి మీకు దొరికితే దాన్ని మీరు విదిలిపెట్టే పనే లేదు దానివల్ల ఆ ప్రసాదము అంటే ఏంటో తెలుసునండి ప్రసాద శబ్దానికి చాలా గొప్ప అర్థం ఉన్నది ఇది హార్మోని అన్నది నేను చెప్పాను ఇంతకుముందు మీకు ప్రసాదము అంటే హార్మోని హార్మోని అంటే అర్థం ఏంటో తెలుసిన హీఈ్ కంఫర్టబుల్ ఎలాగ కంఫర్టబుల్ అంటే జనరల్లీ కంఫర్ట్ అనే దాంట్లో మీకు ఏమొస్తాయి చెప్పండి ముందు ఆహారము ఆహారము డిటర్మిన్స్ కంఫర్ట్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 ఇన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హీస్ అన్కంఫర్టబుల్ ఏ గివెన్ కంపెనీ హీజ్ కంఫర్టబుల్ కంపెనీ మారిపోతే హీజ్ అన్కంఫర్టబుల్ ఇలాగ డిటర్మిన్ చేస్తాయి దీన్ని సంసారం అంటారు ఇది ద్వంద్వాల్లో పడిగొట్టుకుంటున్నాడు ప్రసన్నమైన మనస్సు గల మహాత్ములు ఎలా ఉంటారంటే ఎనీ ఫుడ్ ఎనీ డ్రస్ ఎనీ కంపెనీ ఎనీ డిస్కం ఫిజికల్ డిస్కంఫర్ట్ అండ్ దెన్ మోషనల్ డిస్టర్బెన్సెస్ ఎదలవాడు తప్పుగా మాట్లాడ్డాం అవమానకరంగా మాట్లాడ్డాం చులకలు చేసి మాట్లాడ్డాం వీటి టేస్ట్ని అఫెండ్ చేసి మాట్లాడ్డాం ఇటువంటి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎన్ని రకాలున్నా ఇన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా హీఈ్ నాట్ డిస్టర్బ్డ్ హీ రిమైన్స్ మోరర్లెస్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ స్టిల్ కంఫర్టబుల్ ఒకతను కంబళి ఉంది కంబళి కప్పు చలి హృషికేశ్వంటి చోట వీడు కాళ్ళు పొడుగ్గా చూసుకుని కంబళి కప్పుకుందామంటే కాళ్ళకి చలిస్తే కంబలి కాళ్ళ వైపు లాగితే ఇక్కడ పైభాగంలో చలివేసేస్తుంది ఇటులాపుకుంటే కాళ్ళ దగ్గర చలివేస్తుంది తిట్టేసుకుంటున్నాడు పక్క వాళ్ళని తిట్టేస్తున్నాడు దేవుణ్ణి తిట్టేస్తున్నాడు ఓ మహాత్ముడు అలా వెళ్తున్నాడు మహాత్ముడు అన్నాడు వరి మూర్ఖుడ ముడుచుకు పొడుక్కోరా అని చెప్పాడు అంటే మీరు ట్రై చేశాడు ముడిచూ పడుకోమని హాయిగా పడుకుంటాయి కాబట్టి కంబలి తక్కువైందని దెబ్బలాటతో కంప్లైంట్ చేస్తూ కూర్చుంటే దెర్ ఈజ్ నో హార్మోని ముడిచి పడుకుంటే హార్మోని వచ్చేసింది అది హార్మోని అంటే నిజానికి మీరు చిత్రం ఏంటంటే మీరు హార్మోని కోసం మీరు ట్రై చేస్తే మీకు ప్రతి సిచ్యువేషన్లో హార్మోని కనపడుతుంది ఆ మైండ్ని ట్యూన్ చేయటంలో ఉంటుంది ప్రతి సిచ్యుయేషన్లో హార్మోని కనబడుతుంది ఇన్ఫాక్ట్ హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోయినా కూడా యూ కెన్ బి హార్మోనియస్ యు కెన్ బి హార్మోనియస్ ఇట్ ఈస్ ట్రూ రియల్లీ ట్రూ కాబట్టి ఆ హార్మోని అన్నది ప్రసాదం అది అది కర్తపృచ్ తర్వాత ఉన్నాము ఎస్మాత్ రాగద్వేష వియుక్తరింద్రియ శాస్త్రావిరుద్ధు అవర్జనీయూ యుక్త సమాచరేత్ ఇది వాక్యార్థ ఆయనకి శంకరులకి వాక్యార్థం ఇంపార్టెంట్ అంటే ముందు శ్లోకం ఈ శ్లోకం తర్వాత శ్లోకం వీటన్నింటికీ ఒక ముడిపెట్టి వీటన్నింటినీ ఏకవాక్యత చూపించాలి ఆయన ఆయనకి ఎక్కడికై తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అది మనం అలా చేసేస్తాం కానీ హీడన్ అండ్ డూ దాట్ ఆయన ఏమంటున్నాడు అంటే ఇంతకుముందు వెళ్ళిపోయిన శ్లోకంతో ఈ శ్లోకాన్ని ముడిపెట్టుకుంటున్నారు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 రాగద్వేషములను విడిచిపెట్టేసిన ఇంద్రియాలతో లోకంలో ఉండే విషయాలని స్వీకరిస్తే నీకు ప్రసాదం వస్తుందని చెప్పారుగా ఆ పని చేయి అలా చేయాలి చేసే ఆ ప్రసాదాన్ని సంపాదించుకోవాలి అని వాక్యార్థం అని ఆ వాక్య ఆ శ్లోకం శ్లోకం కలిపి ఏకవాక్యత దేర్ ఫోర్ బికాస్ ప్రసాద ఈజ్ లైక్ దిస్ యత తస్మాత్ ఈ ప్రసాదమునందు కృతకృత్యత జీవన్ముక్తి ఉన్నది కనుక తస్మాత్ మనం ఏం చేయాలంటే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 ప్రాణిహింస చేసి మన కడుపు నింపుకుంటూ మేము ఏ హి రాగద్వేషాలు లేకుండా ఉంటామండి అనకూడదు ఒక ఆయన నాతోటి అన్నారు అంటే ఇలాగే ఉంటుంది ఈ ఈ అజ్ఞానం ఇలాగే ఉంటుంది శనివారు నాడు నేను మాంసం ముట్టుకుంటే ముట్టుకోనండి మాంసం మద్యం శనివారున్నాడు నేను ముట్టుకోను అది నా నియమం అని చాలా గొప్పగా చెప్పారు ఆయన నేను చెప్పాను ఎందుకు పెట్టేది ఈ నియమం అన్న అంటే వెంకటేశ్వర స్వామి అన్న చూడండి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని ఇంత దోషాలు తప్పు ఏమిటండి వెంకటేశ్వర స్వామి అడ్డు పెట్టుకుని నేనే దోషం చేశాను అంటే చూడు నువ్వు వెంకటేశ్వర స్వామి కారణంగా శనివారం మానేశావు అంటే ఇంకా మిగతా ఆరు రోజులకి వెంకటేశ్వర స్వామితో సంబంధం లేదని ఎవరు చెప్పాడు నీకు అసలు హూ టోల్డ్ యూ అంటే శనివారం వెంకటేశ్వర స్వామి ప్రీతిని ఇదొక కథ లోకంలో ఇదో ప్రచారం పెట్టేయటం శనివారం ఆయనకు ప్రీతి ఎవడు చెప్పాడు నీకు శనివారం ఆయనకి ప్రీతిని Who told you హూ టోల్డ్ యూ అసలు ఇన్ఫ్యాక్ట్ హు హూ గేవ్ యూ ది రైట్ టు డివైడ్ టైం లైక్ దాట్ ఇదంతా అజ్ఞానం శనివారం ఆయనకి ప్రీతి ఏమిటి ధర్మం ఆయనకి ప్రీతి ఎవడైనా నువ్వు వినాలా అనమాట అహింస ఆయనకి ప్రీతి వెంకటేశ్వర స్వామి అహింస ప్రీతి ధర్మం ప్రీతి శనివారం లంచపుచ్చుకోను శనివారం మాంసం తిన్నావు శనివారం మద్యం తాగనం శనివారం దొంగతనం చేయడం వాట్ ఈస్ దిస్ చాలా తప్పది వెంకటేశ్వర స్వామి పేరును అలా దుర్వినియోగం చేయకూడదు అని చెప్పారు నేను అంటే ఆయన అంటాడు నేను ఎప్పుడు సద్వినియోగం చేస్తున్నాను అనుకున్నాను కానీ దుర్వినియోగం చేస్తున్నాను నాకు అనిపించలేదంటే నువ్వు చేస్తున్నావు దుర్వినియోగం వెంకటేశ్వర స్వామి పేరుని అలా వాడుకోకూడదు ఇది మన ఏం చేస్తారంటే సిగరెట్ తాగుతాడు మా నాన్నగారు అమ్మగారో ఎదుర్కొంటూ తాగను అలా ఉంది యువతలు వచ్చి తాగుతాడు తప్పది కాబట్టి శాస్త్ర విరుద్ధము కానివి వర్జనీయములు కానివి వర్జ్యం అంటారు ఇది వర్జ్యం వర్జ్యము అంటే వర్జనీయము అంటే విడిచిపెట్టదగినది విడిచిపెట్టదగినది ఏమిటండి అధర్మం అండి అది విడిచిపెట్టదు హింస అధర్మం పరనింద ఇతరుల మనస్సును గాయపరుచుట ఇతరులకు ద్రోహము చేయుట పరధర్మమును ఆశించుట వీటినన్నింటినీ విడిచిపెట్టాలి అది వర్జ్యం విడిచిపెట్టడం అంటే నేను మూడున్నర నుంచి ఐదింటి దాకా విడిచిపెట్టాను ఏ ఏమిటి విడిచిపెట్టడం అదో పిచ్చి It's okay. it has some relevance. You ఇట్స్ ఓకే ఇట్ హ్యాస్ సమ్ రిలవెన్స్ యూ పర్ష్యూ ఇట్ బై ఆల్ మీన్స్ ఇఫ్ యూ విష్ యూ పర్ష్యూ ఇట్ బై గా ప్లీజ్ డూ సో బట్ గీతలో వర్జీయం అంటే ఇదే కాబట్టి వర్జనీయములైన భోగాలు ఉంటాయి వాటిని దూరం పెట్టాలి ఒకప్పుడు శరీర ఆరోగ్యం ముఖ్యం ఆదృష్ట్యా వర్జనీయాలు ఉంటాయి శరీర ఆరోగ్యం కోసం విధులు పెట్టాల్సినవి ఉంటాయి స్వీట్లు ఎక్కువ స్వీట్లు ఇవి శరీర ఆరోగ్యం దాంట్లో అధర్మం ఏం లేదు అయినా శరీరారోగ్య దృష్ట్యా విడిచిపెట్టాలి విడిచి విడిచిపెట్టేయాలి ఎందుకంటే శరీరం